మీకు తెలుసా ఈ పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు అంటే గ్రాండ్ పా గ్రాండ్ మా వీళ్ళు ఆ చిన్న మనవుడు మనవరాలు వాళ్ళ జీవితాల్లో అధికంగా ప్రవేశిస్తే ఆ యంగ్ లేడీస్ ఇష్టపడతారు మీకు తెలుసా తెలియకపోతే కొన్ని తెలుసుకోవచ్చు తప్ప భర్తతో చెప్తుంది ఏమండి రాత్రి పదింటికి చెప్తుంది ఏమండి మీ నాన్న ఆ పిల్లల్ని బ్రతకనేవాళ్ళు కూర్చొనేవాళ్ళు నిలబడిన వాళ్ళు వాళ్ళకి ఎవో కథలు చెప్తానంటే మిగిలిస్తాడు వాళ్ళేమో వాళ్ళకి ఏకతలు వస్తున్నారు వాళ్ళేమో అదే కథలు జర్నీ జరిగి వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటే ఈ నేదో కథలు చెప్తారంటే కొంచెం ఎలా అంటే ప్రేమతో నేను ఒప్పుకుంటాను అనుకుంటే అయినా అంత మరే అంత పడకుండా ఉంటే బాగుంటుంది చెప్పినట్టున్నారు భర్తతో అంతకంట వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే వీడి మనస్సు ృంగిపోతుంది హర్ట్ అయిపోతాడు ది ది హర్ట్ అరే నా నేను కని పెంచిన వాళ్ళు దిస్ ఇస్ హౌ దెన్ కట్ వాళ్ళు కన్న పిల్లల్ని నేను డిగ్రీకి చేపదిస్తే ప్రేమతో దిస్ ఇస్ వాళ్ళే గట్టిని గట్టాలి అని భయంకరంగా హర్ట్ అయిపోతాయి సంసారం చాలా డేంజరస్ ఉండవు ఏదో స్వామీజీ చెప్పాడనుకో సంసారం ఉంటే అలాగే ఉంటుంది మీకు తెలియని సంగతి నేను అనుకోను అంటే మీ అనుభవంలో ఉందని నా అభిప్రాయం కాదు ఇలా ఈ సంసారంలో తెలుస్తుంది నామాత్రం తెలుస్తుంది పెద్ద కాబట్టి ఇటువంటి ఇచ్చలు సంసారాలకు ఆకాంక్షలు సాంసారికమైన ఆకాంక్షలు పెట్టుకుని ఉంటారు చాలా తప్పు అటువంటి ఆకాంక్షలు ఉండకూడదు సంసారంలో కోత ఉంటుంది అదొక డైనమిక్షన్లో పోతూ ఉంటుంది ఓ తరం పోతుంది కొత్త తరం వస్తుంది అవి వచ్చిన ప్రాణులకు సుఖము దుఃఖము అలా ఉంటాయి నదీ ప్రవాహంలాగా కుటు ఉంటాయి దాని గురించి మనం ఒక బలమైన ఎజెండా పెట్టుకోవటము చాలా తక్కువ తెలిటకు తప్పంటే తెలిటకు మన అప్పుడు అది కలుషితమైన మనస్సులో అంటే వాసనలతో నిండిన మనస్సులో ఇటువంటి సాంసారికములైన ఆకాంక్షలు నిండి ఉంటాయి సరే శుద్ధమైన మనస్సులో ఒకే ఆకాంక్ష ఉంటుంది మామిాప్తూ ధనంజయ నేను ఈ జీవితం అంతమయ్యే లోపల ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఒకే వాట్ ఎవర్ దట్ మీన్స్ ఈశ్వరుణ్ణి చేరుకోవడం అంటే ఏంటి విల్ సీ దట్ యు విల్ సీ ఇట్ ఫస్ట్ యు డెవలప్ దట్ లవ్ ఫర్ ఈశ్వర యూ నో బట్ ఇట్ ఇన్ అభ్యాసయోగం చేత ఆ స్థితిని సాధకుడు పొందగలుగుతాడు అనే శంకరు భాష్యం చూద్దాము అథ ఏం యథా అమోచామా తయి చిత్తం సమాధాతం స్థాపించం సో పైన చెప్పిన విధంగా ఎలా అయితే ఎనిమిదో శ్లోకంలో చెప్పి ఆ విధంగా చిత్తమును నా ఎందు నేను సమర్థులు కాని పక్షంలో అంటే చిత్తములు నిలుపుతా అంటే ఏదో అలా దేవాలయంకు వెళ్ళాం అలా దేవుడికి చూసే దండం పెట్టాం అలా నిలబెట్టాం కదా చిత్తం నిలబడింది కదా అలా కాదు స్థిరం ఆచారం దేవాలయంలో ఉన్నప్పుడు నిలబడితే మార్కెట్లో ఉన్నప్పుడు కూడా రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా అలా ఉందితే అలా ఒకసారి నిలబడితే సరిపడదు స్థిరంగా నిలబడాలి అలా చేయటంలో మీకు ఇబ్బంది ఏమైనా ఉన్నట్లయితే నశక్నోషి చేరు ఆ చిత్తమును ఈశ్వరునిపై నిలుట శక్యము కానట్లయితే ఇప్పుడు ఏం చేయాలి తప పశ్చాత్ అది గుర్తించి ఆ తరువాత ముందది గుర్తించాలి మనమేమో ఈశ్వరుణ్ణి చెప్తామని ఈశ్వరుణ్ణేమో దేవుడిపోయి పెట్టాలని అనుకుంటున్నాము మనం ఆ పని చేయలేకపోతున్నాము అనే సంగతి రెండు రోజులు ఏమైంది తెలిసిపోతుంది రెండు రోజులు ఏం తెలిసిపోతుంది దీనికోసం పెద్ద పాండిత్యం ఒక్కర్లేదు ఓకే సో దెన్ వాట్ ధెన్ తన్ పశ్చాత్ అంటే దెన్ దేర్ ఆ తర్వాత ఏం చేయాలి అభ్యాసయోగేన అభ్యాసయోగాన్ని పొద్దు అభ్యాసయోగమన చికస్ ఆలంబనే సమాహత స్థానం అభ్యాస తూర్వక యోగ సమాధాన అభ్యాసయోగ అంటే మధ్యము పొదలో ఉప సమాసాన్ని చెప్తున్నారు శంకరుడు అభ్యాసపూర్వకమైన యోగము అభ్యాసపూర్వకో యోగ యోగ అంటే ఏమిటి చిత్త సమాధానము అదే కదా మీరు చేయాల్సింది చిత్త సమాధానము అది చేయలేకపోతున్నారు అంటే దాన్ని మరి ఎలా పొందాలి అభ్యాసము ద్వారా పొందాలి అభ్యాసపూర్వకంగా పొందాలి అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఎలాగా ఎలాగంటే నేను సుమారు యాభై నిమిషాల నుంచి అదే చెప్తున్నాను అభ్యాసం గురించే చెప్తున్నాను అనేక పాయింట్స్ మీకు నేను చెప్పి ఉన్నాను ఆ మీరు అభ్యాసం చేయాలి ఈ అభ్యాసము సక్సెస్ అవ్వాలంటే వైరాగ్యం ఉండాలి వైరాగ్యం లేని అభ్యాసము ఎందుకు పనికి అది యోగమే కాదు అసలు వైరాగ్యం ఉండాలి అభ్యాసేనిచ కౌంటే వైరాగ్యైనచ గృహ్యతే ఇది వెళ్ళింది ఆరోగ్యాయంలో వెళ్ళింది చిత్తము సుపరాము నాకు వశం అవటం లేదు అని కంప్లైంట్ చేస్తే హే కౌంటే నీవు అభ్యాసము చేయాలి వైరాగ్యము ఉండాలి అభ్యాసం ఎప్పుడు ఉదయం సాయంకాలం మిగిలిన రోజంతా ఇది సాధన ఉదయం సాయంకాలం కూర్చుని జపని ధ్యానం చేస్తే దాని పేరు అభ్యాసం అభ్య ఒక ధ్యానానికి మరో ధ్యానానికి మధ్యలో లైఫ్ ఉంటుంది చూసారా ఆ లైఫ్ అంతా వైరాగ్యం అప్పుడు అంటే అర్థం ఏంటి వైరాగ్యం వల్ల ధ్యానమునకు మీరు సంసిద్ధులుగా ఉంటారు ఈ ధ్యానము ఆ వైరాగ్యాన్ని పుష్టి ఈ విధంగా కాంప్లిమెంటరీ వైరాగ్య కాంప్లిమెంట్స్ ధ్యానం అభ్యాస అండ్ అభ్యాస కాంప్లిమెంట్స్ లైక్ ఆ ఇప్పుడు మందు వేసుకుని దానికి తగ్గ ఆహారం తినాలి మందు ఈ డైరెక్షన్లోనూ ఆహారం ఆ డైరెక్షన్లోనూ ఉండకూడదు ఇప్పుడు లావు తగ్గడానికి మందు వేసుకుని లావు పెరిగేటువంటి ఆహార పదార్థాలు గుజించారనుకోండి ఏమవుతుంది కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అలాగే మనస్సు ఏకాగ్రం అవటానికి ధ్యానం చేస్తూ మనస్సు చెంచలమయ్యే జీవనశైలిని అభ్యాసం జీవనశైలిని కొనసాగిస్తే ఈ అభ్యాసానికి ఆ జీవన శైలికి పొంతన ఉండదు దే డి నాట్ కనెక్ట్ టు ఈచ్ అప్పుడు అది విఫలమైపోతున్న ప్రయత్నం కాబట్టి అభ్యాసయోగం అభ్యాసము ద్వారా చిత్త సమాధానము మనకి లభించాలి అంటే వైరాగ్యం యొక్క సహార సపోర్టు బాగా తీసుకోవాలి విరక్తుడు అవ్వాలి సంసార విరక్తి కలగాలి వైరాగ్యం ఉండాలి జనులు ఏమనుకుంటారంటే మేము ఇన్ని తిరిగిలు చేస్తున్నాం ఇన్ని తీర్థయాత్రలు చేస్తున్నాం ఇంత దానాలు చేస్తున్నాం ఇంకా వైరాగ్యం ఉంది కంటారు చుసరా దగ్గరికి రావు దేవుణ్ణి ధనంతో వశం చేసుకునే ప్రయత్నం చేస్తారు అసలు ఫండమెంటల్లీ రావు నువ్వు ధనంతో అకించన ప్రియ అని పేరు దేవుడికి దేవుడికి అకించన ప్రియ అని పేరు సో దీని మీద సామెత ఇంగ్లీష్లో సామెత ఉంటుంది వెన్ ద క్యామెనల్ కెన్ పాస్ థ్రూ ద నీడిల్స్ ఐ పాస్ థ్రూ ద ఐ ఆఫ్ ది నీడిల్ దెన్ ద రిచ్ మ్యాన్ కెన్ రీచ్ ది హెవెన్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది సో డబ్బుతో దేవుణ్ణి కొనేసేటువంటి ప్రయత్నం చేయకూడదు ఆ ప్రయత్నమే చేయకూడదు డబ్బు ఈశ్వరుడికి ఎందుకు పెట్టాడు నా చేతుల్లో పెట్టాడు నేనేం పెట్టమని అడగలేదు నా చేతుల్లో పెట్టాడు ఈశ్వరుడు నా చేతిలో పెట్టిన ఈ డబ్బుని సద్వినియోగం చేసేస్తే సత్పాత్రలో పెట్టేస్తే మన పని అయిపోతుంది ఈశ్వర ఆర్పణ వస్తూ సత్పాత్రలో పెట్టేయటం వాష్ ఆఫ్ ది హ్యాండ్స్ వాష్ ఆఫ్ ది హ్యాండ్స్ ఏంటో తెలుసు కదండి సో దట్ ఈస్ ది వే విరక్తిగా ఉండాలి తర్వాత ఇంద్రియ భోగములైన గిట్టి వైరాగ్యం ఇంద్రియభోగముల వెంట పరుగులు తీస్తే అభ్యాసయోగం మాట దేవుడే మామూలు ప్రాక్టికల్ లైఫ్ కావలసిన ఆరోగ్యం కూడా చేంజ్ అధికారు డాక్టర్లు చుట్టూ తింటూ ఫైల్ ఒకటి పడుతుంది ఇది ఎర్సేస్ పాదర్ బిఫోర్ డాక్టర్స్ ఆఫీస్ ఆర్ ఇన్ డయాగ్నాస్టిక్ సెంటర్ ఈ రెండింటి మధ్యలో చెక్కర్లు కొడుతూ ఉండాలి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నాడి చూడడం వండి ఉండవని పోయింది నాది చూసి మంది ఇస్తే నాది చూసా కొన్ని స్టెటోస్కోప్ పెట్టి చూసి మంది ఇచ్చేయాలనుకోండి ఈ మందు పని చేస్తుందో పని చేయదో అని వెంటనే తెలిసిదేం కాదు ఇంటికి వచ్చి మందు మూడు రోజుల తర్వాత ఏమవుతుందో అది అవుతుంది ముందు అసలు ఈ మూడు కదా అసలు ముందు డాక్టర్ దగ్గరికి రోగంతో వెళ్ళగానే డాక్టర్ డయాగ్నాస్టిక్ టెస్ట్స్ అన్నీ రాసేస్తాయి తలపోటు చాలా ఎక్కువగా తలపోటుగా ఉండండి చాలా కష్టమవుతుంది అనగానే ఓకే క్యాప్స్ క్యా ఇప్పుడు మీరేం చేయాలి ఆ కాగితం పట్టుకునే ఎక్కడికి వెళ్లాలో కూడా ఆయనే చెప్తాడు ఈ ఫల షాప్కి వెళ్ళడని ఆయన కూడా అయితే చెప్తాడు అంటే ఏదో కొంత బతల వ్యవహారమేమో అని నాకు అనిపిస్తుంది బట్ ఆ షాప్కి వెళ్తావు ఆ షాప్కి వెళ్తే కూర్చోడం ఏడు కూర్చోడం ఏంటి నేను తలపుంటే వాడు ఈ దగ్గరికి పంపిస్తే నువ్వు కూర్చోబెట్టావు ఎంజాయ్మెంట్లో కూర్చోండి వాడు కూర్చుంటే పది నిమిషాల తర్వాత కాగితా కూర్తిస్తాడు ఇదేంటి అంటే పదిహేను వేల రూపాయలు క్యాష్ కౌంటర్లో కట్టి తలపుటిది అప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి క్యాష్ కౌంటర్లో పదిహేను వేలు కట్టాలి కంటే వాడు రిసీట్ ఒకటిస్తారు అక్కడ మళ్ళీ తోపులాటలు ఉంటుంది ఆ తోపులాట పూర్తి చేసి వాడికి ఆ క్యాష్ కట్టి ఆ రిసీట్ మళ్ళీ వీడికిస్తే కూర్చోండి ఏ ఏమన్నా వైద్యం ఇలా ఉన్నాయి వెరీ డేంజరస్ ఈ సమస్యలన్నీ కూడా కేవలము భోగ పరాయణత్వం వల్లనే వస్తాయి మీరు కనుక భోగములను యథోచితంగా స్వీకరిస్తూ విరక్తిగా ఉన్నట్లయితే చాలా ప్రాక్టికల్ లైఫ్లో ఆరోగ్యం కూడా మోడార్ప్లస్ బాగా ఉంటుంది ఏదో ఇంకా వయస్సుని సమస్యలు తప్పవు కానీ కూడా బాగానే కాబట్టి వైరాగ్యము దానికి తోడుగా అభ్యాసము శంకరులు ఏమంటారంటే అభ్యాసాన్ని డిఫైన్ చేస్తున్నారు నీవు మనస్సుని ఏదో ఓ నమ శివాయ అనే మంత్రం మీద నిలబెట్టాలని నువ్వు అనుకుంటావు ఆ మనస్సు చేయటం పోతుంది అప్పుడు ఏం చేస్తావు మళ్ళీ మనస్సును తీసుకురా తీసుకొచ్చి ఓ నమ శివయ్య మీద నిలబెట్టు దీంట్లో విసుగు చెందకూడదు విసుగు చెందుట అభ్యాసయోగానికి విరుద్ధం విసుగు తల్లి అన్నం పెట్టి దృష్టాంతం చెప్పాడు మీకు నేను తల్లి వాడికి ముద్దలు పెడుతూ ఉంటుంది వాడు పారిపోతాడు ప్రతి ముద్దకి పారిపోతూ ఉంటాడు ముద్ద నోట్లో పెట్టగానే పారిపోతాడు మట్టిగా మళ్ళీ కొంతసేపు పారిపోనిచ్చి మళ్ళీ వాడు వెళ్ళే ముందు పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ముద్ద పెడుతుంది అలా ఎన్నిసార్లు చేస్తుంది ఎన్ని ముద్దు భోజనం అయ్యే చేస్తుంది దానికి విసుగానేది లేదు మీరు మనస్సుని కూడా అదే విధంగా చేయగలను రాలయ్యే చిత్త బబాధం ఇసుగనే పునఃపున మళ్ళా మళ్ళా సమాహృత్య వెనుకకు తీసుకొచ్చి పునఃపున సమాహృత్య మీరు ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఏదో టెలిఫోన్ వస్తుంది ఇచ్చే డిస్టర్బెన్స్ ఆఫ్ చేస్తే సరే ఎవరిలో పాపం టెలిఫోన్ చేస్తున్నారు అని మెటర్స్ ఆన్సర్ అని ఏమి ఆన్సర్ అప్పటికి చదివిపోయింది కదా ధ్యానం ఏకాగ్రత పోయింది కదా వాళ్ళకి కావాల్సిన సమాధానం వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరేం చేయాలి ధ్యానంలో కూర్చోవాలి అంతేగాని మీరు ఇంకో ఫోన్ కొట్టడం మొదలు పెట్టకపోవలసింది ఇంకొకటి ధ్యానం జరగొట్టేట్లా పునఃపున సమాహృత్య అలా చేయాలి సో ఈ విధంగా అభ్యాసాన్ని విసుగు చెందకూడదు అభ్యాసంలో విసుగు ఉండటం విసుగు ఎప్పుడు వస్తుందో తెలిసిన మీరు ఈ రహస్యం మీకు అర్థమైందా మీరు రిజల్ట్ ఓరియెంటెడ్గా ఉంటే విసుగు వస్తుంది సమత్వ బుద్ధిలో ఉన్నప్పుడు విసుగు రాదు ఓన్లీ అబ్జర్వేషన్ ఉంటుంది ఓకే ఈ మనస్సు ఇన్నిసార్లు చేయకపోతుంది మన ఇల్లు ఇన్నిసార్లు వెనక్కి వస్తుంది అదే అబ్జర్వేషనే ఉంటుంది తప్ప విసుగు లైట్ ఇట్ పోండి అది ఎన్నిసార్లు పోతుందో నేను చూస్తాను అన్నిసార్లు మళ్ళీ వెళ్ళి రాక తప్ప అని అదే అభ్యాసం విసులు చెందకుండగా రిజల్ట్స్ క్విక్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఎనింటి ఏమి రిజల్ట్ కావాలి మీరు మైండ్ సైలెంట్గా ఉందనుకోండి ఏమి రిజల్ట్ వస్తుంది శాంతంగా ఉన్నారనుకోండి ఏమి రిజల్ట్ వస్తుంది ఏ రిజల్ట్ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి ఏమిటే ఏమి దశ ఉంటుంది ఆరోగ్యం ఉంటే వడీసెట్ ఆరోగ్యం ఉంటే ఏమి వడీసెట్ మీరు జేబులో వచ్చేమన్నా డబ్బులు పడతాయా ఆరోగ్యంగా ఉండడం ఉంటే మీరు ఎలా ఉన్నారో అలా ఉంటారంటే ఆరోగ్యం అలాగే మనస్సు శాంతముగా ఉన్నది అంటే మీ స్టాక్ మార్కెట్లో మీకు ఏమైనా లాభాలు వస్తాయని ఏ లాభం అయితే దేవుడు మీ కోరికలు తీర్చేస్తాడా ఇదాల్ సిల్లీ దేవుడు ఏం పని పట్టాలని మీ కోరికలు తీర్చడము తీర్చకపోవటము అదే పనులను దేవుడికి తీసు మీ కోరికలను తీర్చుకోవాలి దేవుడికి మీరు తీర్చు ఇదంతా విరోధం అందుకోసం అలా చెప్పారు సరే మీరు దేవుడిని ఆరాధిస్తే కోరికలు తీర్చి తీర్చుకోవచ్చు గో హెడ్ అని డూ దాట్ బట్ దిస్ ఈజ్ నాట్ ది కాంటాక్ట్ అందుకోసం అలా అన్నాను వెళ్ళండి మేటర్ కనుక ఈ అభ్యాసాన్ని విసుగెత్తకుండగా చేస్తుంటే చిత్తము సమాధానంలో పొందుతుంది తేన అభ్యాసయోగేనా మాం విశ్వరూపము ఇచ్చా ప్రాథయస్వ ఆప్తు ప్రాప్తు ఈ అభ్యాసయోగము చేత నేను మీ హృదయంలో ఒక ఒక ఇచ్చ ఒకటి పొందుతుంది ఒక ఇచ్చ కోరిక కాదు నాకు అది కావాలి నాకు ఇది కావాలి అది కావాలి అలాంటి కోరిక కాదు కామనంగా ఒక ఇచ్చ ఒక అకాలుష్యం ఒక విష్ ఒక లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యము మనము ఈశ్వరుని పొందడం జరిగింది ఈశ్వరుడంటే మనం విశ్వం శంకరు హిన్నెవర్ ఎవరు స్ట్రేస్ ఫ్రమ్ ది ట్రాక్ అంతే కాలంలో మనం దాని తప్పి పక్కకి వెళ్తుంటే ప్రేమగా చేపట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ ట్రాక్లో పెట్టేస్తారు అయినా ఇటువంటి పనులు తీసాడా విశ్వపూర్వం అనుకోవాలి అది మామంటే విశ్వపూర్వం అనుకోవాలి ఈ జగద్పంగా మన ముందు విస్తరించి ఉన్నటువంటి ఈశ్వరుల యొక్క విభూతిని దర్శించటం చాలా తేలిక మనస్సుని కోదండరాముడి మీదో లేకపోతే మురళీ కృష్ణుడి మీదో నిలుపు అన్నారనుకోండి చాలా కష్టం మంచిది నిలపడం మంచిదే కానీ కఠినం నేను చిన్నప్పుడు గాయత్రి గపని చేసుకోవాలనే వాళ్ళం ఈ గాయత్రి గపని చేసేవా ధ్యాన శ్లోకం ఉంటుంది ఇంత పొడుగుంటుంది నాలుగు బాధ వండ పెద్ద వృత్తులు శాంతలో ఉత్తరీకొలు ఆ ధ్యాన శ్లోకం అర్థం తెలిసింది ఎందుకంటే సంస్కృతంలో ఉన్న వాళ్ళు ఉన్నంత అర్థం తెలిసింది సాధారణంగా చాలామంది అర్థం తెలియదు సేఫ్ అర్థం తెలియనంతసేపు మీరు సేఫ్ అర్థం తెలిసి ఆ అర్థం ఏంటి ముక్తా విద్రుణ హేమ ఛాయ ముఖైత్రి క్షణై ఆ దేవునికి కూడా ఐదు ముఖాలు ఉన్నాయి మీరు ఐదు ముఖాలు తెలిసింది ఐదు ముఖాలు ప్రతి ముఖానికి మూడేసి కన్నులు ఉండాలి ఓ ముఖము పదడపు రంగులో ఉండాలి ముక్త క్రీమ్ కలర్ ఇంకొకటి బంగారపు గోల్డెన్ యెల్లో ఇంకొకటి కెంపు విద్రుమ కెంపు రంగులో ఉండాలి ముక్త విద్రుమ హేమ నీల ఇంకొకటి వినీల్ బ్లూ ఎజూ బ్లూ ఉండాలి ఇంకొకటి వైట్ ఉండాలి మీరు ట్రై చేయాలి చూస్తారు ఇంకా ఇప్పుడు నేను చెప్పింది మూడు ప్రాహిక విధులు ఉన్నాయి ట్రై చేయండి నేను ట్రై చేశా నెవర్ వర్క్స్ ఈ రంగులన్నీ ఈ లోపల మంత్రం ఎటువంటి అటకెత్తేసేది మంత్రం ఉండేది కాదు ఎందుకంటే మంత్రం స్వరయుక్తంగా మంత్రం చెప్పాలి సుస్వరంగా ఈ ఎరుపు టెంపు ఈ మంత్రం ఏం చెప్తారా ఇదేం చేస్తారు నెవర్ వర్క్స్ అప్పుడు నేనేం చేశానంటే ఆరణాల షాప్ అనుకుంటుంది ఇది సిక్స్ అనా షాప్ ఎవ్రీథింగ్ సిక్స్ అనా అది ఆ షాపు లక్షణం ఏది కొన్నా ఆరణాలే ఉంటుందన్న మీరు వెళ్ళా ఎటువంటి షాపులు అలా ఈ ఆరణాల షాపులో గాయత్రీదేవి ఫోటో కనపడే నేను వెంటనే పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు నాకు ఆరణాలు ఎలా ఆరణాలు అలా అర్జెంట్గా వచ్చి ఇవ్వండి డబ్బులు చెట్లు కాస్తున్నాయా అని అనివారు పాపం వాళ్ళు చెకి కాస్తాయా డబ్బులు పోతున్నాయి అలా కాదు నాకు అరుణాలు ఇవ్వాల్సి ఉన్నాయి నేను గాయత్రిని ఫోటో తెచ్చుకోవాలి అంటే ఓ అలాగా అనే అరుణాలు ఇచ్చాను ఫోటో తెచ్చాను ముక్తావిద్రహ్మహేమ ఓం భూర్భవత్వ ఓం భూర్భవస్వాహా ముక్తావి ద్రమ్మహేమ ఓం భూర్భవత్వాహదు ముక్తావిద్రమ పోతుంది అప్పుడు కళ్ళు తెరిస్తే కొండ ఫోటో ముక్తావి ద్రమ్మహేమ మళ్ళీ ఓం భూభవస్వా అప్పుడు మా నాన్నగారు నా తా అత్ర ఏమంటా చూసి అరే నీకు స్వాభిత్వం రావ్వు చింత చేస్తూ ఫోకస్ ఆన్ దోస్ వర్డ్స్ అస్వరము అశబ్దము శబ్దావిరుద్ధ ధ్యానం ధ్యానము అంట శబ్దము మీద ఫోకస్ చేసే ధ్యానం అది సరిపడుతుందమ్మా ఆ రూపం మీద నిలబడదురా నువ్వేదో ప్రయత్నం చేశావు నేను నిరుత్సాహపొందని నేను ఆరణాలు ఇచ్చాను ఉండే ఫోటో ఉండని ఫోటో అప్పుడప్పుడు చూసుకుంటూ దండం పెట్టుకో కానీ జతం చేసేప్పుడు పట్టుకు రూపాన్ని పక్కన శబ్దాలనే పట్టుకో ఫర్ ది ఫస్ట్ టైం మనస్సుకి కొంత ఏకాగ్రతరుగుతుంది అభ్యాసం ఏంటి కాబట్టి యుక్తితో చేయాలి యుక్తియుక్తంగా చేయాలి బండగా చేయకూడదు వాట్ ఎవర్ సో ఇలా చేసినట్లయితే మీకు ఈశ్వరుని పొందవలము అనే ఆకాంక్ష ఆ శుద్ధమైన మనస్సులో నెలకొంటుంది ఈశ్వరేచ్ఛ జాగృతమవుతుంది ఈశ్వరేచ్ఛ జాగృతం అవుతుంది ఈశ్వరేచ్ఛ జాగృతమైతే ఎవరికి తెలుసునండి ఈశ్వరునిపై అనన్య ప్రేమ పొందేస్తుంది ఈశ్వరూపుడు ఈశ్వరుడు అనన్య ప్రేమ అనన్య ప్రేమ అంటే మీరు ప్రేమిస్తారు వితౌట్ ఎజెండా అన్యం ఉండదు అన్యం లేని ప్రేమ అది ప్రేమ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను కొడుకులు ప్రేమిస్తున్నాను ఎందుకండి అంటే వాడు నా తల కొడును పెడతాడు చూడండి అన్యం వచ్చిందాక ఈ తల కొడుగు గురించి కొడుకులు ప్రేమించటం సర్వమును ప్రేమించటం ఇది నాకు గులాబీలు అంటే చాలా ఇష్టం నేను గులాబీలను ప్రేమిస్తాను ఎందుకు ఎందుకంటే ఆ పువ్వులు కోసుకుని ఇలా వాసన చూసుకుంటే బాగుంటుంది కనుక అది ప్రేమ కాదు ప్రేమ ఎలా ఆ పువ్వులు మనం కొయ్యం ఆ వాసం తగిలినా తగలకపోయినా పర్వాలేదు గులాబీని నేను ప్రేమిస్తాను అని అలాగా విశ్వరూపమును ప్రేమించాలి అంటే సర్వ జగత్తు కూడా అ కనుక ప్రేమించాలి కోటిలను ప్రేమించడం ఈశ్వరుని విభూతి చెట్టుని ప్రేమించడం మొక్కలు మనిషి మ్రాను హే పెడు వీళ్ళు ఈశ్వరు ఈశ్వరుడే ఆ రూపాల్లో ఉన్నాడు అనేటువంటి అనన్య ప్రేమ జాగృతమవుతుంది హే ధనంజయ శ్లోకం అనేసిద్దాము అథ చిత్తం సమాధాతం నశక్నోషి మయ స్థిరం అభ్యాసయోగేన తో మామిాప్తుంధన అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో మదర్థమే కర్మాణి కిద్ధిమవాప్సి ఇప్పుడు నెక్స్ట్ శ్రీకృష్ణుడు అంటాడు నీవు ఈ అభ్యాస యోగము కూడా సరిగ్గా చేయలేకపోతున్నావా అని అంటాడు దీన్ని అనుకల్పము అంటారు టెక్నికల్ వర్డ్ అనుకల్పము వికల్పము కూడా అంటారు అప్పుడప్పుడు అయితే వికల్పానికి అనుకల్పానికి మౌలికమైన భేదము వికల్పం అంటే దిస్ ఆర్ దాట్ అనుకల్పము అంటే దిస్ దిస్ ఇఫ్ యు కెనాట్ ఫాలో దిస్ దెన్ దాట్ దాన్ని అనుకల్పము అంటే ఫస్ట్ మీరు ఒకటి ఫాలో అవ్వాలి అది నా వల్ల కాదు అంటే ఇంకొకటి ఆఫర్ చేస్తారు అనుకల్పము మిరియాల కషాయం తాగు అంటారు ఆయుర్వేదంలో మిరియాల కషాయం తాగమంటారు అబ్బో నా వల్ల కాదు మేము నాకు ముక్కు కళ్ళు చెవులు అన్నీ ఏకమైపోతాయి కళ్ళ మనం నీళ్ళు కడుపులో వంట నేను మిరియాల కషాయం నాకు పెరగడండి బాబు నాకు ఎలర్జీ ఉంది అని అంటే ఇంత చెప్తే అప్పుడు ఆలోచించి ఏ మిర్యావ కషాయం ఆయుష్యం వేస్తాయి ఆయుష ఓకే అయితే శుంఠి కషాయం తాగ దీన్ని అనుకల్పము అంటారు చూడండి ఈ మందు వేసుకుని మిర్యావ కషాయం కానీ శుంఠి కషాయం తాగండి అంటే దాన్ని వికల్పము ఇది అనుకల్పం ఇక్కడ వికల్పం కాదు ఇది అనుకల్పం ఈ అనుకల్పాన్ని బట్టి మహాత్ముడు ఒక నిష్కర్షణి పైకి లాగారు ఒక సంక్లూషన్ ఒకటి పైకి లాగారు ఏమనంటే శ్రీకృష్ణుడు అర్జునుడనే ఒక పర్టికులర్ వ్యక్తికి గీతను బోధించాడు అనుకుంటే తప్పు ఒక హిస్టారికల్ పర్సన్ మై నేమ్ శ్రీకృష్ణ ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్లో అర్జునుడనే పెద్ద మనిషికి గీతను బోధించినాడు అంటే తప్పు మరి ఏమిటి కరెక్ట్ ఏమిటి అర్జునుడు స మానవ మాతృనకు ప్రతినిధి మానవులను ఉద్దేశించి విశాలమైన మానవ సమాజాన్ని ఉద్దేశించి శ్రీకృష్ణుడు గీతను బోధించాడు ఎలా చెప్పగలవు ఎలా చెప్పగలమంటే అర్జునుడికి మాత్రమే బోధించిన సందర్భం అయితే అనుకల్పం ఉండదు అప్పుడే అర్జున నాకు తెలుసులే నీ సంగతి నీకు ఈ అభ్యాస యోగానికి నీకు వర్కౌట్ కాదు నువ్వు ఈ పని చేయదని అనుకల్పం ఉండదు అనుకల్పాన్ని పెట్టి చెప్పాడంటే అర్జునునికి ఏది అనుకూలమో శ్రీకృష్ణుడికి తెలియదంటారా తెలుసు ఆయనకి ఏది అనుకూలమో శ్రీకృష్ణుడికి తెలుసు తెలిసినప్పుడు ఏం చేయాలయన ఏ అర్జున యు డూ దిస్ అని చెప్పేయారు అలా కాకుండా ఇది చెయ్యి ఇది కుదరకపోతే ఇంకోటి చెప్తాను వచ్చేయి అది కుదరకపోతే మరోటి చెప్తాను వచ్చేయి అని చెప్తున్నాడు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ అర్జున మిస్టర్ అర్జున ఇట్ ఈజ్ అబౌట్ ద జనరల్ సొసైటీ అనుకల్పాన్ని బట్టి ఓకే అభ్యాసమునకు కూడా నాకు ఓపె సామర్థ్యము లేదు నేను మీకు మనం చేశాను అభ్యాసం చేయలేదు నేను ఐ ఐ సీ పీపుల్ అభ్యాసం చేయలేదు ఒక ఆయన ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు ఒక లీగల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు ఎబరాట్లో ఉన్నాడు లీగల్ కాన్ఫ్లిక్ట్ అంటే అదే ఇప్పట్లో తెలియనిది ఏం వీడు బతుకుండగా తెలుడీ లీగల్ కాన్ఫ్లిక్ట్ తేలుతుందండి ఏమీ తేలుతుంది బట్ నేను అమెరికాలో చూశాను లీగల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు మనస్సు చాలా క్లేశంలో ఉన్నాడు ఆశ్రమానికి వచ్చాడు ఎవరో చెప్పారు ఆశ్రమానికి వెళ్ళండి అక్కడ మెడిటేషన్ వదిలి చేసుకోవచ్చా ఆశ్రమానికి వచ్చి మెడిటేషన్కి వచ్చాడు ఆయన చెప్పాడు నా వల్ల మెడిటేషన్ అంటే మీరు చెప్పకర్లేదు నాకు తెలుసండి మీ వల్ల మెడిటేషన్ యు ఆర్ యుర్ ఆర్ ఫిట్ ఫర్ మెడిటేషన్ ఎందుకని అంటే కుదరలేదు మీరు మీ వల్ల కాదు అది ఎలాగా మీరు ఒక పని చేయండి వెళ్ళి ఆ క్రేడర్ దగ్గరికి అకాడమీ దగ్గరికి వెళ్ళి ఆ కేసు మిఫిల్డ్రా చేసేసారి అప్పుడు మీరు మెడిటేషన్ వర్క్ అవుతుంది ఇప్పుడు మీరు కేసు వైపు నడిపిస్తే ఈ వైపు మెడిటేషన్ అంటే ఏమి వెళ్ళకూడదనుకుంటున్నారా డజన్ వర్క్ అంటారు లైక్ దట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాగే ఉంటాయి కొంతమందికి మనస్సు అంత ఎంత చంచలంగా ఉంటుందంటే ఇప్పుడు కూర్చోలేటండి ఐదు నిమిషాలు కూర్చోలేడు ప్ర స్టవ్ స్టవ్ ఎలక్ట్రిక్ మీద కూర్చోబెడితే అనిసేపు కూర్చోవడం స్విచ్ అది చేసి మీద కూర్చోవడం ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ ఉంది ఈ సిట్ అట్ ది హార్ట్ స్టవ్ ఎనిసేపు కూర్చుంటారు సిట్ Two minutes could have put you there. You've got to be meditated. And then you go into this expression of heart potato and say what can't happen? Heart potato. Ah, what do you mean love in the next time? Meditation could have entered. Meditation on the antarangamula utumma. It is about the inner self. It is about the mind, the inner. Whereas the karma on the outer, కాబట్టి ఏది కఠినమో తెలియని వాడు ఏమంటాడు కర్మ కఠినం అంటాడు మీరు చెప్పండి ఐదు పదిహేను నిమిషాలు కదలకుండా నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చోవడం కష్టమా సికింద్రాబాద్ దాకా పరిగెత్తుకెళ్ళి రావడం కష్టమా ఏం కష్టం కూర్చోవడమే కష్టం సికింద్రాబాద్ దాకా పరిగెత్తు మన యంగ్ పీపుల్ కాకపోతే పది పదిహేను లోపల వచ్చేస్తాడు ఎంత దుష్ అది దాన్ని టచ్ చేస్తే అవసరం పదిహేను నిమిషాలు కదలకుండా కుక్క ఎప్పుడైనా కుక్క అలా తోకాల కదులుతూ ఉంటుంది ఏదో మొత్తం నీళ్ళు ఇలా కదుగుతూ ఎప్పుడైనా స్థిరగ్గా ఉన్న కుక్కలు చూశారా నాట్ పాసిబుల్ మైండ్ ఈజ్ లైట్గా అలా తయారు చేసి పెడతాం మనం ఇట్ కెనాట్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే జస్ట్ ఒక మెడిటేషన్ కాదు అభ్యాస యోగము మైండ్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ఇట్ ముఖ్యంగా సంసారం యొక్క మనస్సు అండర్స్ ది మేక్ సమ్ వెరీ ఫండమెంటల్ చేంజెస్ ఇన్ ది లైఫ్ స్టైల్ నేను అనేక పర్యాయాలు మనం చేస్తూ వచ్చాను ఆ మార్పులు చేయకుండా మీరు ఇలాగే సంసారాన్ని ధ్యానం చేస్తానంటే ఇట్ నెవర్ వర్క్స్ ఇట్ విల్ నెవర్ వర్క్ మరి ఇలాగా అనుకల్పము సత్యనారాయణ వృత్తం చేసేప్పుడు అనుకల్పం ఉంటుందట సత్యనారాయణ మూర్తి యొక్క బంగారు విగ్రహం చేసి మీరు పూజ చేయాలి ఉంటుంది అక్కడ అలాగా వ్రత కథలో బంగారు విగ్రహంతో మీరు వ్రతం చేయాలి మీరు విన్న వెంటనే మీకు బంగారు విగ్రహం చేత కాకపోతే వెండి అయినా పర్వాలేదు ఇంకా కంగారు పడద్దు నడిచిపోతుంది అసలు విగ్రహమే కుదరకపోతే అసలు విగ్రహమే కుదరదు విగ్రహం ఎక్కడి నుంచి కూడా వస్తారండి రాగి మాత్రం రాగి కాయిలు ఉంటుంది రాగి డబ్బు అంటారు రాగి డబ్బు అది శాస్త్రం ఎందుకంటే విగ్రహానికి చిల్లు ఉండకూడదు చిల్లు కానీ పనికి రాదు డబ్బు అది అది దానికి రూపాయ దానికి జార్జి చక్రవర్తి ఊహ ఉంటుంది అయినా కూడా పర్వాలేదు సత్యనారాయణ వ్రతానికి అదైనా సరిపడుతుంది అందరూ రాగి డబ్బే పెట్టి చేస్తారు కొరవులు అలా చేసేవారు ఇప్పుడు మీరు ఏం నేను ఎడగను రూపాయి పెట్టి వరకాలి రూపాయిలో ఐరన్ అది వాళ్ళకి అయోమయమైన మూర్తి అయోమయం అంటే అయహ అంటే ఇను అలాంటి మూర్తి ఏదో కొంతస్తానం ఉండేది పాత వాళ్ళకి వాళ్ళు రూపాయి పెట్టి వరకాలి వాళ్ళు ఏం చేసేవారంటే త్రాగి డబ్బే పెట్టివారు తామ్రపు శ్రేష్ఠము అని పెట్టేవారు పెట్టి అది సత్యనారాయణ స్వామి దట్ ఈస్ సత్యనారాయణ దాని మీద మీరు పావుల పాకులు పెట్టి అక్షతం వేసి ఈ డబ్బు దాంట్లో పెట్టి ఇంకా అక్కడి నుంచి అది సత్యనారాయణ స్వామి అసలు ఏం చేయకుండా రుస్మాసు అంటే మంత్రం చెప్పేస్తే అది సత్యనారాయణ స్వామి అనుకుంటుంది పూజ చేస్తారు దీన్ని అనుకల్పము అంటారు ఇంకా ప్రసాదానికి అనుకల్పము అంటే దానికి ఏదో పద్ధతి ఉంటుంది శక్కర నెయ్యి ఆవు నెయ్యి పిండి గోధుమ పిండిలో ఏదో నూక తర్వాత కాజు కిస్మిస్ ఇలాగ వర్ణిస్తారు ప్రసాదము ఉడికి ఉడికించి తయారు చేయాలి ఒకవేళ కాజులు కిస్మిస్లు లేకపోయినా మిగతావాళ్ళతో చేసినా పడిపోతుంది పంచదార లేకపోతే కొన్ని బెల్లంతో చేయొచ్చు అది కూడా లేకపోతే బెల్లం పానక ఉన్నట్లయితే దాంతో కూడా చేయచ్చు ఇది కూడా లేదనుకోలేదు ఓకే ఓ పని చేయండి మీరు మీరు ఏం చేస్తారంటే నూక ఉందా అని ఉంది ఆ నూకకి కొంచెం బెల్లప్పూడి కలిపేస్తే అదే ప్రసాదం ఇంకా ఉంచిన బెల్లం లేదండి నోకని బెల్లపూడి కలిపి అదే ప్రసాదం అనుకల్పం అలాంటి అనుకల్పంలో ఉన్నావు ఈ అభ్యాసము కూడా చేత కాకపోతే అభ్యాసరో అభ్యాసం చేయకుంటారు అభ్యాసం చేయమంటే ఎలాగంటే ఇప్పుడు పండులే అది అందుకోవాలి అప్పుడు ఒకడు ఇలా గెంతి ఆ పండు అందిస్తూ ఉంటాడు కొమ్మని పండు ఉన్నాయి ఒకడు గెంతి పండు దొరకబుచ్చుకుని చక్కగా కూర్చొని భుజిస్తూ ఉంటాడు ఇంకొకడు వీళ్ళు చూసి వాడు కూడా గెంతుతాడు అందుకోలేకపోతాడు అప్పుడు వాడు ఏం చేస్తాడు మళ్ళీ గెలుపుతాడు మళ్ళీ గెలుపుతాడు గెంతడాన్ని అభ్యాసం చేస్తాడు అభ్యాసం చేయగా కొంచెం వన్ స్టెప్ ఓవర్ ది అదర్ ఆ గెంతడంలో ఒక సులువు దొరుకుతుంది మనకి గెంటేపుడు అలా రిటార్గా నిలపడం గెంత పోదు గెంటేపుడు ఎలా గెలుతాలి ఈ స్క్వాట్ ఫస్ట్ గో డౌన్ ఆ కరెక్ట్ పొజిషన్ చూసుకుని దెన్ స్ప్రింగా గోడౌన్ ఓన్లీ టు స్ప్రింగ్ అలా స్క్వాటింగ్ అని చెప్పి ఆ సులువు ఆ మెలకు కూడా వీడు మొత్తానికి దొరకబుచ్చుంటాడు అది సెకండ్ సెకండ్ అభ్యాసం చేయండి మూడో వాడు ఉన్నాడు మీరు అది కూడా వీరికి లాభం పొందండి అప్పుడు వాడు ఏం చేయాల పండుగ అలా కాదు ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఏం చేయాలి చేయాలి లేకపోతే చేస్తుంది ఆ చుట్టుపక్కల ఏవో ఇటకలు పగిలిపోయిన ఇతకలో లేరుటాయి కట్టే ఇటుకలో లేరుటాయి ఈ కట్టెలన్నీ పోగేసుకొచ్చి గుట్ట కింద పెట్టి మతమైన ఇతకలు పెట్టి కొంచెం స్టేబుల్గా ఉండేట్లా పెట్టి ఎవరినో హన్ను పట్టుకోతో కట్టి సాధంతో ఆ కట్టెల మీద ఎక్కి ఇటుక మీదకెక్కి అక్కడి నుంచి కొంచెం సాగి ఓ పండు కోర్సు ఆ విధంగా అభ్యాసం కూడా చేత కాకపోతే అప్పుడు ఏం చేయాలి మత్కర్మ పరమో భవ నీ జీవితంలో ఒక ఉత్తమమైన లక్ష్యం పెట్టుకో పరమ ఏకైక లక్ష్యము పెట్టుకో ఎంతో కొంత ఏకాగ్రత లేని పను పరమహ పరమహ అంటే ఏమంటో తెలిసిన ధన పరమహనమే ముఖ్యం ఇంకేది ముఖ్యం కాదు ధనమే ముఖ్యం సో నేను ఒక ఆయన షాపుకి వెళ్ళాడు ఇరవై ఒక్క రూపాయలు ఇదక చూడండి ఇరవై రూపాయలు ఉన్నాయి నాకు ఇవి ఒక రూపాయి రేపిస్తాను ఇవన్నీ కావాలి అంటే నో మీరు వెళ్ళి రూపాయి కూడా అంటే ఈయనన్నాడు ఇవ్వండి ధనమే ముఖ్యమా ధనపరములా మీరు రూపాయి మీరు రూపాయి కూడా నేను ఇవ్వకపోతే మీ పోతే నష్టం అయిపోతుందా రూపాయి కూడా వదులుకోలేదా నేను ఇస్తానంటున్నా కదా అంటే చూడు నాకు ధనమే ముఖ్యము నేను ధనపరములము నువ్వు పోయి రూపాయి తెచ్చుకో అలా ఉంటారు పీపుల్ ఆర్ ఇంకొక రోజు భోగ పరములు భోగ పర పరమత్వాన్ని కలుగుతూ ఉంటారు అంటే గీతా క్లాసులు అనుకోండి ఇవి చిందులు పడుతుంటే సరే మానే ఉంటాయి చిండులు పడితే రైలు కొనుక్కుని రైల్వే స్టేషన్కి వెళ్ళడం మానేస్తారు విమానం టికెట్ కొనుక్కుని పిడుగులు పడ్డా విమానం ఏరియాకు వెళ్ళిపోతారు చింకులు అది పిడుగులు పడ్డా కూడా విమానాశ్రయానికి వెళ్ళిపోతా గీతా క్లాసు ఎందుకు మానేయాలి చిన్న కారణానికి గీతా క్లాస్ మానేట న్యాయం ఏమున్నది అంటే అర్థం ఏమిటి ఆ గీత మీద ఆ పరమత్వం లేదనమాట టోటల్ కమిట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇది పరమానిపేరు అది ఉండాలి రైలు టికెట్ కొనుక్కొని రైలు మిస్ అలా ఉండాలి గీతాధ్యయనం అంటే అలా ఉండాలి మెడిటేషన్ సెషన్ అంటే అలా ఉండాలి పొద్దున్న మెడిటేషన్ టైం అనుకోండి రైలు మిస్ అవ్వరు అలాగే యూ డోంట్ మిస్ మెడిటేషన్ ఇప్పుడు గెస్ట్ వచ్చాడు అనుకోండి రైలుకు వెళ్తుంటే గెస్ట్ వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు ఆ గెస్ట్కి నచ్చ చెప్పేసి సారీ అండి రైలు టైం అయిపోతుంది నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు లేకపోతే నాతో పాటు రైల్వే స్టేషన్కి వచ్చేయండి అని మీతో మాట్లాడతానని అంటారు రైలు వదిలిపెట్టాడు గీతా క్లాస్ కూడా అంటే క్లాస్కి వెళ్తుంటే గెస్ట్ వచ్చాడు అనుకోండి చూడండి నేను అర్జెంట్ పర్వీద వెళుతున్నాను నేను మళ్ళీ కలుస్తాను అయినా మీరేమనుకుంటే నాతో సలహా నేను గీతా క్లాస్కి వెళ్తున్నాను మీరు కూడా వచ్చేస్తే బాగుంటుంది అని ఆయన కూడా చూసి పెడతారు పదమహ అలాగే మెడిటేషన్ పదమ ఇక్కడ మత్కర్మ పదమ ఈ మత్కర్మ మనం చూసాం చాలాసార్లు వచ్చింది ఈ మధ్య కాలంలోనే వచ్చింది అయినా కూడా మత్కర్మ కరుత్ అని పదకొండో అధ్యాయంలో ఆఖరి శ్లోకం నేను వివరించాను అయినా కూడా సంగ్రహంగా చెప్తాను ఈశ్వర కర్మ ఈశ్వరుని కొరకు కర్మ చతుర్థి ఈశ్వరుని యొక్క కర్మ షష్ఠి రెండర్థాలు కూడా చెప్పచ్చు ఈశ్వరుని యొక్క కర్మ అంటే మీరు పూజ చేశారనుకోండి మత్కర్మ అవుతుంది దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేశారనుకోండి మత్కర్మ జపము మత్కర్మ తర్వాత ధ్యానము మత్కర్మ నామంకీర్తనము మత్కర్మ నామము మత్కర్మ ఇవన్నీ మత్కర్మాలే ఉంటాయి డైరెక్ట్లీ యాక్షన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఈశ్వర ఈశ్వరస్య కర్మ మమ కర్మ మత్కర్మ షష్ఠీతత్పురుష ఇక మహ్యం కర్మ అంటే ఏమిటి స్వకర్మణా తమభ్యస్య సిద్ధిం ఉందటి మానవ ఇక్కడ మత్కర్మ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మహాత్మా ఏమన్నారంటే ఈ మత్కర్మ యొక్క అసలైన అర్థం గీతలో బోధించిన అర్థం ఇది హిందూ సమాజం తెలియకపోవడం చేతనే ఇది డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోయింది ఈ మత్కర్మ యొక్క అర్థం తెలిసిన సమాజాలలో వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ తయారయ్యారు అని అంత ఆ లెవెల్లో చెప్పారు మన ఇండియాలో రిసోర్సెస్ నిండా ఉంటాయి కానీ ఎప్పటికీ డెవలపింగే ఎప్పుడు డెవలప్డ్ ఎప్పటికప్పుడు అరవై ఏళ్ళు అయిపోయిన స్వాతంత్రం వచ్చినా ఇంకా డెవలపింగే ఆ పింగు అది మారింది ఏమీ లేదు డెవలప్డ్ అనే మాట రావడం కష్టం ఎందుకని దేర్ ఈజ్ ఎవర్షన్ టు వర్క్ అమర్త్సేం చెప్పినట్టుగా దేర్ ఈజ్ ఎవర్షన్ టు వర్క్ వర్క్ అంటే పనంటే పడదు పనంటే పడదు కూర్చోమంటే హాయిగా కూర్చుంటారు పనంటే పడదు సో మత్కర్మ అంటే అర్థమైనట్లంటే తన కర్తవ్యకర్మ ఏదైతే తలదో తన డ్యూటీ స్వకర్మ అంటే తను చేయాల్సిన కర్మ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆ ఫిల్ అటువంటి స్వకర్మను వీడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు మహాత్మా గాంధీ గారి దృష్టానికి చెప్పేవారు ప్లాట్ఫామ్ని తుడిచి వాడు రోడ్డు తుడిచి వాడు వాడు ఆ రోడ్డు ఎందుకు ఈ రోడ్డు మీద జనులు సంచరిస్తారు జనులంటే జనతా జనార్దం ఆ జనార్దనుడే జనుల రూపంగా ఈ రోడ్డు మీద కాబట్టి నేను చూస్తున్నాను అది మతకర్మం గుళ్ళో పూజలు ఉంటాడు నేను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను ఈశ్వరుడికి అలంకారం చేస్తే అభిషేకం చేస్తే భక్తులు వచ్చి దర్శించి కృతార్థం అవుతారు అని చేస్తాడు అది మతకర్మం ఏమండి సపోజ్ కుడిలో పూజారి నాకు జీతం ఇస్తారు కాబట్టి చేస్తున్నాను అని చేసేది అనుకోండి అది మత్కర్మ కదా ఏది అభిషేకం మత్కర్మ కదా మత్కర్మ కాకుండా అనుకోండి రోడ్డు ఊడ్చేవాడు జనులు సంచరిస్తాడు నేను జనులకు సేవ చేస్తున్నాము అని సేవ అని చేసేదనుకోండి ఓడవడమే ఆపలే మార్పేది అక్కడ అదే జీపులు గట్టా అదే ఓడవడం సేమిటి ఈశ్వరార్పణ బుద్ధితో చేసాడనుకోండి చేస్తాను అలాగే అలా చేస్తారు పద్మాభు నగర్లోనే ఈ వాటర్ ఓపెన్ చేసి అతను మున్సిపల్ వాటర్ సప్లై ఉంటుంది కదా దాన్ని మెయిన్ ఓపెన్ చేస్తాను వచ్చి ఒక విధంగా రాడ్ కొట్టుకునించి లాడ్తో ఓపెన్ చేస్తూ ఉంటాడు కదా నేపథ్యంలో చూసుంటాను అతను రిటైర్ అయ్యాడు రెండేళ్ల క్రితం రిటైర్ అయిన రోజుని ఇంకొకటి రావాలి కదా రాలేదు అంటే వాళ్ళు పోస్ట్ కానీ గవర్నమెంట్లో పోస్టింగ్లో వీళ్ళు ఉంటాయండి అలా పోతూ ఉంటుంది వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఒక నెలకో రెండు నెలలకో జనం గగ్గోలు పెడితే అప్పుడు ఎవరో వస్తారు క్రైసిస్ మేనేజ్మెంటే తప్ప డ్యూటీ మేనేజ్మెంట్ ఏమి ఉండదు కదా సొసైటీ ఎలా నడుస్తుంది పోస్ట్ చేయలేదు ఇతను పదిహేను రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు నేను రిటైర్ అవుతున్నాను కాబువు ఎవరికో పోస్టింగ్ ఇవ్వలేదు అతను పోస్టింగ్ ఇవ్వలేదు వాళ్ళ లేదీ బ్యూరోక్రసీ ఉంటుంది ఆ ఫైన్ అలా చక్కన కొడుతూ ఉంటుంది పోస్టులు రాలేదు అతను వచ్చేసాడు మన్నాడుకుంటే నా రాదు పట్టుకుని వచ్చేసాడు అడిగాడు నువ్వు రిటైర్ అయ్యే కదా ఏం జనులకు సేవ చేయాలని లేకపోతే వాళ్ళు నీళ్లు లేక ఇబ్బంది పడతారు నీకు భగవాన్ క సేవ అలా ఎంతకాలం చేశాడో తెలిసిన మూడు నెలలు చేశాడు ఒక్క పైసా జీతం రాదు అతనికి ఆ రాళ్ళు పట్టుకోవడం చేయటం వెళ్ళే ఆ రాళ్ళు వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్తారు నేను వెళ్ళేసి ఒక్క పైసే జీతం రాదు ఎందుకంటే జీతం ఇవ్వడానికి జీరో త్రీ సీక్వెన్స్ ఇవ్వరు రిటైర్ అప్పుడు ఎవడో కొత్తవాడు వచ్చాడు కొత్తవాడు వస్తే ఆ కొత్తవాడికి కొత్తవాడిని చూపించి వాడికి ట్రైనింగ్ ఇచ్చే వారం రోజులు దెన్ తీసేట్టుకో అది పేపర్లో చదివాడు సోకర్ అతను నీళ్ళకి నేను వెళ్ళకపోతే జనులు ఇబ్బంది పడతాను స్నానం చేసుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు పిల్లలు నీళ్లు తాగే వాళ్ళు ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు తల్లు కొంట్రోనే వాళ్ళు అందరూ ఈశ్వర స్వరూపం నేను వెళ్ళకపోతే వాళ్ళ కష్టం లేదు అవటనే వెళ్ళాల్సింది ఇప్పుడు వీడి ఫైల్ని మూవ్ చేసేవాడు ఇంటి దగ్గర కూర్చుని పూజ చేస్తున్నాడు ఇప్పుడు ఎవడు స్వకర్మ చేసినట్టే ఎవడు ఈశ్వర కర్మలు చేస్తున్నట్టు మీరే చేసినట్టు మత్కర్మ ఈ మత్కర్మ గురించి మళ్ళీ క్లాసులో ఇంకొక కొంత చర్చిద్దాము ఓం పూర్ణ మూర్ణమిదం పూర్ణ పూర్ణము దీయతే పూర్ణస్ పూర్ణమా భయపూర్ణమేవా